ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు అంతా అగ్నిగా భావన చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ అగ్ని ఎవ్రీ స్టేజ్ ఈజ్ అగ్ని ఇప్పుడు గెలాక్టికల్ స్పేస్ అగ్ని అనుకోండి అక్కడ అగ్ని ఇంధనం ఉంటుంది మండి మంట ఉంటుంది ఆ ఇంధనము ఆ మంట ఏదై ఉంటుందంటారు సమిధో ఎస్య సూర్య సమిధలు ఆ ద్విలోకము అగ్నికి సమిధలు ఏమిటో తెలుసిన సూర్య సూర్యుడే అక్కడ సమిధలు అగ్ని అంటే కట్టెలు మండుతూ ఉంటే దాన్ని అగ్ని అంటారు ఆ రకంగా ఓ మంట మండుతోంది ఆ మండి మంట ఆ సమిధలు ఆ మంట ఎవరో తెలుసినా సూర్యుడే అంటుంది ఇప్పుడు బాగుందండి అగ్నిలాగే ఉంది కదా అగ్ని అంటే ఒక వేది ఉంటుంది మధ్యలో మంట ఉంటుంది అలాగే గెలాక్టికల్ స్పేస్ ఉండి అక్కడ సూర్యుడు మండుతున్నాడు అది ఫస్ట్ స్టేజ్ అక్కడి నుంచి ఆరంభమయ్యేడు జీవుడు స్వర్గలోకం సో తస్మాదగ్ని సమిధో ఎస్య సూర్య అక్కడి నుంచి సోమాత్ చంద్రుడి దగ్గరికి వచ్చాడు సూర్యకిరణముల ద్వారా సూక్ష్మరూపంగా చంద్రుడి దగ్గరికి వచ్చాడు సోమాత్ పర్జన్య చంద్రుడి నుంచి పర్జన్య అంటే అంతరిక్షలోకము అంటారు అంటే మేఘరూపంగా ఉన్నాడు మేఘంలో ఉన్నాడు మేఘమైపోయి ఉన్నాడు కదా మేఘంలో సూక్ష్మరూపంగా ఉన్నాడు అక్కడి నుంచి పృథివ్యాం ఓషధ యహ వర్షం కురుస్తుంది ఆ వర్షంలో నైట్రేట్స్ ఇవే ఇవే ఉంటాయి వర్షం అంటే ప్యూర్ హెచ్ కాదు దాంట్లో కూడా నైట్రిక్ యాసిడ్ ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ రైన్ మీరు వినే ఉంటారు ఈ ఈ పొల్యూటెంట్స్ బాగా పెరిగిపోయి సల్ఫర్ డైఆక్సైడ్ అంతరిక్షం అంతా నిండిపోతే సో ఎందుకంటే సల్ఫర్ ఇంప్యూరిటీ ఉంటుందండి పెట్రోల్లో ఉన్న దాంటున్నాం ఓపెసరంతా సల్ఫర్ ఉంటుంది ఆ సల్ఫర్ అంతా సల్ఫర్ డైఆక్సైడ్ అవుతుంది అదంతా అంతరిక్షంలో వ్యాపిస్తుంది ఆ సల్ఫర్ డైఆక్సైడ్ ఆక్సిజన్తో కలిసి ఆక్సిడైజ్ అయ్యి సల్ఫర్ ట్రై ఆక్సైడ్ అయ్యి వాటర్లో డిజాల్వ్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్ అవుతుంది ఎంతో అవధ కొంచెం ఆ సల్ఫి దానికి యాసిడ్ రెయిన్ అని పేరు బాగా పొల్యూషన్ పెరిగిపోయిన చోట యాసిడ్ రెయిన్స్ కూడా వస్తాయి సో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి నైట్రిక్ యాసిడ్ కూడా వస్తుంది ఈ ఆ నైట్రిక్ యాసిడ్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంపార్టెంట్ కాదు నైట్రిక్ యాసిడ్ ఇంపార్టెంట్ ఎందుకంటే నైట్రేట్స్ అది న్యూట్రిషన్ ప్లాంట్ న్యూట్రిషన్ ఈజ్ త్రూ నైట్రేట్స్ ఆ నైట్రేట్స్ మీకు రెయిన్ నుంచి వస్తాయి అంచేతనే వర్షం పడితే పంటలు బాగా పండుతాయి ఎందుకంటే దాంట్లో ఎరువు అది న్యాచురల్ ఫెర్టిలైజర్ కూడా దాంట్లో భాగంగా ఉంటుందన్నమాట సో ఆ విధంగా ఆ నైట్రేట్స్ ద్వారా నుండి సూక్ష్మ రూపంగా ఈ జీవుడు అక్కడి నుంచి పర్జన్యం నుంచి భూమి మీద పడి వర్షనీరు వర్షపు నీరు రూపంగా మొక్కలలో ప్రవేశించి గింజలలో ప్రవేశించి అక్కడ న్యూట్రిషన్ రూపంగా ఉంటాడు ఇప్పుడు బీజము బీజము అంటారు వబయో రభేద వాకి బాకీ భేదం ఏం బాన్నా ఒకటే అంచేతనే వంగ దేశానికే వంగదేశము బెంగాల్ ఇప్పుడు బీజముని మీరు పెడతీయండి అక్షరాలు వార్ బీ జ కదా తిరగేస్తే ఏమొస్తుంది జీవ జీవుడు బీజమే ఆ బీజాలని ఈ జీవుడు వస్తాడు బీజాన్ని తిరగేస్తే జీవుడు అవుతాడు సో ఆ బీజాలని సో ఔషధయ్ పృథివ్యాం అంటే వరి గౌధుమాముఖలైన ఆహార రూపంగా వస్తాం కొంతమంది వచ్చు మేము ఈ ఆహారాలు తినవండి మేము మాంసాహారమే తింటామని ఆ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది మాంసం ఇగో ఇవన్నీ తిని మాంసం నిర్మాణం అవుతుంది మాంసము అంటే అది ఈ ఈ వృక్షజాతి నుంచి వచ్చిన ఆహారమే పశువు తిని అది ఓసారి జీర్ణం చేసుకుంటే దాని మాంసంలో భాగంగా తయారైతే అది మనం తినే ఓసారి కుక్ చేసింది రెండోసారి కుక్ చేసి తిన్నాం అది కాబట్టి వన్స్ కుక్డ్ బై ది యానిమల్ యు కట్ ది యానిమల్ అండ్ కుక్ అగైన్ అండ్ ఈట్ ఇట్ దట్ ఈజ్ ద బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ ఔషధులే ఔషధుల నుంచే నేను అమెరికాలో చూస్తాను ఇది అక్కడ కార్ను పండిస్తారు మొక్కదొన్న ఆ మొక్కదొన్న వాళ్ళు తింటారు చాలా బాగుంటుంది మొక్కదొన్న చాలా సమృద్ధిగా మంచి పుష్టిగా బాగుంటుంది ఆ మొక్కదొన్నని కౌస్కి ఫీడ్ చేస్తారు ఆ కౌస్ని తింటారు వాళ్ళు ఇదో ప్రారంభం ఎంత దురదృష్టమో చూడండి ఆ కౌస్ని తిని మ్యాడ్కవ్ డిసీజ్ వస్తుందేమో అని భయపడుతూ ఉంటాం ఇంత మూర్ఖత్వం అదే కానీ మరొవట్లేదు మ్యాడ్క డిసీజ్ గురించి ఎంత బెంగంటే వాళ్ళకి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు దే ఆర్ టెరిఫైడ్ ఆఫ్ మ్యాడ్క డిసీజ్ పోనీ వై డోంట్ యు స్టాప్ ఈటింగ్ కావు యున్ మ్యాడ్క డిసీజ్ కౌ మరి ఏం తింటే కాప్లు తినండి కాపులు తింటే మనిషి బతకలేడా మెయిజ్ కార్న్ ఎనివే సో ఓషధయ ఓషధుల రూపంగా ఓషధులలో ఈ జీవుడు ప్రవేశిస్తాడు సూక్ష్మ రూపంగా పుమాన్ అక్కడి నుంచి పురుషుడిలోకి వస్తాడు ఒక పర్టికులర్ రూట్ చెప్తున్నాం పురుషుడు కాదు స్త్రీ తినచ్చు కదా అంటే ఆ రూట్ ఇక్కడ చెప్పట్లేదు ఇక్కడ పురుషుడు తిన్న రూటే చెప్తున్నాం పుమాన్ పుమాన్ రేతస్సించతి పురుషుని రక్తంలో వీర్యము రూపంగా ఈ జీవుడు ఉంటాడు యోషితాయాం సితితి అప్పుడు యోషిత్ యోషిత్ అంటే స్త్రీ స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశిస్తాడు ఇప్పుడు పంచాగ్ని వచ్చేసింది చూడండి ద్యులోకము పర్జన్య సోమాలు ఎక్కటకండి సోమ ఐదు రావాలు మనకి త్రూ సోమాల లెక్క వేయొద్దు ఫ్లైయింగ్ అన్నట్టుగా పర్జన్య పృథివీ పుమాన్ యోషిత్ స్త్రీ పంచాగ్ని విద్య ఇప్పుడు ఈ ఐదు స్టేజెస్ ఈ స్టేజెస్ కుండా పాసానయ్యేటువంటి ఈ జీవుడు ఇవన్నీ కూడా బఫీఫ్ ప్రజాహ అనేక మంది సంతానం ఈ విధంగా పుణ్యజీవులు అందరూ వచ్చి ఇక్కడ అనేక సంతానంగా ఇక్కడ ఉదయిస్తున్నారు ఇవన్నీ కూడా ఆల్దీజ్ స్టేజెస్ అండ్ ఆల్దీస్ లైఫ్ ఫార్మ్స్ పురుషాత్ సంప్రసూతా ఆ పరబ్రహ్మ నుండియే ఆవిర్భవించి ఆ పరబ్రహ్మ మనుగడను సాగిస్తూ కబట అక్షరపురం బ్రహ్మ కంటే భిన్నంగా ఏది లేదు ఇది దగ్గర పిక్చర్ కాబట్టి మన జీవనయాత్ర ఇది ఇక్కడ జీవనయాత్ర చేస్తున్నాడు వీడు ఈ యాత్ర ఎంత ఎంతటి యాత్ర ఇన్ని స్టేజెస్ అయింది ఇది ఫిఫ్త్ స్టేజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు స్టేజ్ కింద ఉన్నాడు ఓ స్టేజ్లో ఈ స్టేజ్ కూడా ఈ మజిలీ కూడా పూర్తి అవుతుంది సో ఎవరో కావన్నాడు మరణం కామాయ కానీ ఫుల్ స్టాప్ కాదండి అంటే ఇంకా కొనసాగుతుందని చిన్న కామ మన దృష్టిలో కామ ఆ జీవుడి దృష్టిలో కామ కూడా కాదు అది ఇట్ ఈజ్ వన్ కంటిన్యూస్ జర్నీ కాబట్టి ఈ జీవితం అన్నది చాలా అల్పమైనది ఉండే సెల్ఫ్ సెంట్రేడ్ యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా చాలా కనికే కనిష్టమైనవి వాటికి పెద్ద విలువ మనం ఇవ్వక్కర్లేదు వీ కెన్ బీ మ్యాగ్నానిమస్ అండ్ వీ కెన్ హ్యావ్ ఎ బిగ్ హార్ట్ మరింత సెల్ఫ్ సెంట్రేడ్గా జీవించడం అనవసరం అని ఈ విధంగా దట్ ఈస్ వన్ కంక్లూషన్ ఊచ్ ఐ డ్రా ఇంకా దేర్ ఆర్ మెనీ అదర్ ఇంపార్టెంట్ కంక్లూషన్స్ ఆ విధంగా ఆ విద్యని బోధిస్తున్నారు ఆ పంచాగ్ని విద్యకి రిఫరెన్స్ ఈవెర్స్ ఆ పంచాగ్ని విద్యలో చెప్పినటువంటి స్టేజెస్ అన్నీ కూడా ఆ అక్షరపుర బ్రహ్మయ్యే విలీనమై ఉన్నవి కాబట్టి స్వర్గలోకమన్నా భూలోకమన్నా మరో లోకమన్నా అన్ని లోకాలు కూడా ఈశ్వరునిలో అంతర్భాగములై ఉన్నవి లోకాలకి బయట ఈశ్వరుడు లేడు ఇది ఇది దిస్ దిస్ టీచింగ్ ఈజ్ డైరెక్ట్లీ అపోజ్డ్ టు ఏ థియలాజికల్ వ్యూ పాయింట్ థియలాజికల్ వ్యూ పాయింట్ అంటే అక్కడ ఈశ్వరుడు హీజ్ ఎక్స్టర్నల్ టు ది యూనివర్స్ యూనివర్స్కి ఎక్స్టర్నల్గా ఉంటాడు అసలు యూనివర్సల్కి ఎక్స్టర్నల్గా ఈశ్వరుణ్ణి చెప్పడము అంటే ఇట్ ఈజ్ ఎగెనస్ట్ ది సాల్ట్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ హిందూ ఫిలాసఫీ అంటే యూనివర్స్కి అంతర్యాన్ని రూపంగా ఈశ్వరుని బోధించటమే హిందూ ఫిలాసఫీ యొక్క లక్షణం సో ఆ విధంగానే మన శాస్త్రాలు బోధించాయి ఈ మధ్యకాలంలో ఎంత కూడా కాలప్రభావం చేత కొంతమంది ఈ సత్యాన్ని మరుగున పడిపోయింది ఈ సత్యాన్ని విస్మరించి ఈశ్వరుడు ఈ పృథివీ ఈ ఈ లోకాలకి ఎక్స్టర్నల్గా ఉన్నాడు అన్నట్టుగా యాస్డో ఆ విధంగా చాలా బలంగా ప్రతిపాదన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అటువంటి ప్రతిపాదన అశాస్త్రీయము అవైదికము భాషం తస్మాత్ పరస్మాత్ పురుషాత్ ప్రజావస్థాన విశేష రూప అగ్ని సవిశిష్యతే సో మంత్రం చూడండి తస్మాత్ అగ్ని రండి రండి అలా చూడండి ఆ ఉందా అక్కడ కూర్చుని కూర్చోండి బాగున్నారా మంచినీళ్ళు కగుతారా మంచినీళ్ళు కావాలా తర్వాత తీసుకుంటారా ఇప్పుడు తీసుకు తస్మాత్ అగ్ని ఆ పరం పర అక్షర పరబ్రహ్మ నుండియే అగ్ని అగ్ని అంటే ఇది ద్యులోకం ఇది ఫస్ట్ స్టేజ్ ద్యులోకం గెలాక్టికల్ స్పేస్ దాన్ని అగ్నిగా ఇక్కడ భావన చేస్తున్నాం పద్యాగ్ని విద్య కదా స్వాధ్యతనే ఆయన అంటున్నారు ఇక్కడ అగ్ని అంటే మీరు హోమాల్ చేసే అగ్ని కాదండి ప్రజావస్థాన విశేష రూప జీవులు ఉండేటువంటి ఒక విశిష్టమైన స్థానము ఇట్స్ ఏ స్పెసిఫిక్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ఫర్ సర్టన్ జీవాస్ ఏ జీవులు పుణ్యజీవులు అంటే ఎలాగైతే ఎర్త్ సిటిజన్స్ ఉన్నారో అలాగే హెవెన్ సిటిజన్స్ ఉంటారు డెనిజెన్స్ అనో ఇలా ఉంటారు ఆ హెవెన్లీ సిటిజన్స్ సెలస్టియల్ సిటిజన్స్ ఉన్నారు చూడండి సెలస్టియల్ సిటిజన్స్ అంటే ఎవళ్ళు ఇంద్రుడు వరుణుడు అగ్ని ఇలాంటి పేర్లు మీరు వినే ఉంటారు సో ఆ సమ్మక్క సారక్క ఇవన్నీ కూడా సెలస్టియల్ సిటిజన్స్లోనే వస్తాయి ద ద ఫోక్ సిటిజన్స్ ఇవ్వండి వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ అగ్ని వరుణుడు సెలస్టియల్ సిటిజన్స్ అయినప్పుడు సమ్మక్క సారక్క వైనాథ్ వేర్ ఆల్సో అవర్ సెలస్టియల్ సిటిజన్స్ ఓన్లీ ఈ సెలస్టియల్ సిటిజన్స్ అందరూ ఉండేటువంటి ఒక సెలస్టియల్ లోకము అది అగ్ని ఇక్కడ తినే ద్యులోక అగ్ని అని అంటారు ద్యులోకము అనేటువంటి అగ్ని ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందండి స్వర్గలోకం ఎక్కడి నుంచి తస్మాత్ పరస్మాత్ పురుషాత్ ఆ పరమ అంటే ఆ ప్రథమ శరీర హిరణ్య గర్భుడు అన్నామే అక్షతపరబ్రహ్మ యొక్క సగుణ రూపము అక్కడ నుండియే ఆవిర్భవించింది ఇంకా అంతకంటే అక్కడ ఏమంటే ఏ ఆభరణమైనా బంగారం నుంచే పుడుతుంది సో అక్కడి నుంచే వచ్చింది సో తస్మాత్ అగ్ని ఈ అగ్నికి కొంత వివరణ ఇవ్వాలి కదా ఊరికే అగ్ని అంటే అది ద్యులోకం మీరు ఎలా చెప్పగలరు అని చేత విశిష్యతే ఈ ఒక విశేషణాన్ని శృతి చెప్తా ఆ విశేషణాన్ని మీరు పరికిస్తే ఓహో ఈ అగ్ని ఇది ద్వులోకమనే అగ్ని సుమా అని మీకు తెలిసిపోతుంది ఆ విశేషణం చూడండి సమిధో ఎస్య సూర్య ఏ అగ్నికైతే సూర్యుడే సమిధలో ఇప్పుడు చెప్పండి అగ్ని అవుతాం తెలిసిపోయింది ఏమండి అగ్ని ఏ అగ్నికైతే రావి పుల్లలు సమిధలో అని అన్నారు అంటే మీ ఇంట్లో మీరు హోమం చేసే అగ్ని అర్థం అలా కాకుండా ఈ అగ్ని కలదు ఈ అగ్నికి సూర్యుడే సమిధలు తెలిసిపోయింది అగ్ని అవతం సమిధో కాబట్టి సూర్యుడు సమి సమిధ అంటే బహువచనం సమిత్ సమిధ సమిధ బహువచనం అది ఏకవచనం కాదు సమిత్ అని ఉంటుంది పదం సమిధలు సో సూర్యుడు సమిధలు ఏమిటండి సమిధల కట్ట ఏమన్నా సూర్యుడు అంటే సమిధ ఇవ సమిధ సమిధ ఇవ సమిధ వీళ్ళు సమిధ వేశారనుకోండి అగ్నిలో అగ్ని జమ్ అని ప్రకాశిస్తుండ మంచిగా ప్రజ్వరిల్లుతుంది సూర్యుడే కదండి ఆ పని చేస్తున్నది కాబట్టి సూర్యుడు సమిధల కట్ట లాంటివాడు అద్యులోకాగ్నికి సమిధ ఇవ సమిధ నిజంగా సమిధలు అనుకున్నారు సమిధ ఇప్పుడు ఆ యువాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే ఉడితే మెటఫర్ అదే సూర్యోయస్య సమిధ ఆమె ముఖము చంద్రుడే అంటే మెటఫర్ ఆమె ముఖము చంద్రుని వలె సిమిలి ఆమె ముఖము చంద్రుడే మెటఫర్ అలాగే సమిధో ఎస్ సూర్య ఎస్ సూర్య సమిధ సమిధ ఇవ సమిధ భాష్యకారులు అందుకని అక్కడ సమిధలు ఉంటాయి అలాగా అలాగనుకోవద్దు ఇట్ నథింగ్ లైక్ దాట్ తర్వాత సూర్యేణి ద్యులోక సమిధ్యతే అసలు ఈ సమిధ అనే పేరెందుకు వచ్చింది ఈ పుల్లకి సమిధ అంటారు సమిధ అంటే సమ్యక్ ఇధ్యతే అనేనా ఇది సమిత్ దీని చేత అగ్ని చక్కగా ప్రజ్వరిల్లజేయబడును అనే అర్థంలో సమ్ ఇధ ఇధ అని ఉందిగా ఇంధనము అనే మాట కూడా ఆ ఇధ నుంచే వచ్చింది ఇధాలో మధ్యలో ఆ నుట్టును పెడితే అది ఇంధ అవుతుంది సో ఇంధనము అంటే ఫ్యూజన్ కాబట్టి ఆ ఇధ ధాతువే కనుక సమిధ్ సమిధ అంటే చక్కగా ప్రకా సో ఈ సూర్యుని చేత సూర్యుడు సమిధల్లా అంటే సూర్యుని చేతనే ఆ ద్యులోకమంతా కూడా చక్కగా ప్రజ్వరిల్ల చేయబడుతున్నది కనుక సూర్యుణ్ణి సమిధలుగా మెటఫర్ చెప్పడం అయినది అది ఫస్ట్ స్టేజ్ తోహి ద్యులోకాత్ నిష్పన్నాత్ సోమాత్ పర్జన్య సంభవతి ఓకే అక్కడికి తస్మాదగ్ని సమిధోయస్య సూర్య అది ఫస్ట్ స్టేజ్ ఆ ఫస్ట్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వస్తాడు జీవుడు తతో ద్యులోకాత్ ఆ ద్యులోకము నుండి నిష్పన్నాత్ సోమాత్ ఆ నుండియే చంద్రుడు ఆవిర్భవించినాడు అక్షరపరబ్రహ్మ నుండి ద్యులోకము ద్వ్యులోకం నుండి ప్లానెట్స్ ప్లానెట్స్ ద్వారా చంద్రుడు ముందు భూమి భూమి నుంచి చంద్రుడు కానీ జీవయాత్రకి సందర్భంలో మీకు చంద్రుడు ఫస్ట్లో వస్తాడు కాబట్టి ఆ ద్విలోకము నుంచి ఉత్పన్నమైన పుట్టినటువంటి సోముడు చంద్రుడు ఆ చంద్రుని ద్వారా సోమాత్ సోముని నుండి సోముని ద్వారా పర్జన్య పర్జన్యుడు అంటే మేఘము మేఘము అంటే వర్షపు నీరు కలిగిన మేఘం మామూలు తెల్లని మేఘం కాదు వర్షించే మేఘానికి పర్జన్య అని సో ఈ పర్జన్యుడే ద్వితీయోగ్ని సంభవతి ఈ పర్జన్యుడే రెండవ అగ్ని సోముడు కాదు సోముడుకే ఒక స్టెప్కి మీరు చెప్పారు ఈ పర్జన్యుడే రెండవ అగ్ని ఏమంటే ద్విలోకము అనే అగ్నికి సమిధలేమో సూర్యుడు అన్నారు మరి ఈ పర్జన్యము అనే అగ్నికి సమిధలేమిటి అని మీకు డౌట్ వస్తే మీరు పంచాగ్ని విద్య చూస్తే మీకు తెలుసు ఆ వివరాలన్నీ పంచాగ్ని విద్యలో ఉంటాయి అక్కడ విద్యుత్ సమిధ అని చెప్పారు పజ్జన్యుడు అనే అగ్నికి మెరుపుయే సమిధ అని మెటఫరైజ్ చేశారు చూడండి ఈ వైదిక మహర్షులు ఉపనిషద్ ఋషులు అలా ప్రకృతిని దర్శిస్తూ ఆ ప్రకృతి ఎందు ఈశ్వరుని యొక్క మహిమని దర్శిస్తూ జీవించారు అక్కడి నుంచే మీకు ఈ ఉపనిషద్వాక్యాలన్నీ వచ్చాయి ఇప్పుడు వుడ్స్ చూశారనుకోండి వుడ్స్ అంటే బాగా దట్టని చెట్లు చూశారనుకోండి దట్టని చెట్లు చూస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చూస్తాడు ఉదాహరణకి వైదిక సంస్కారం ఉపనిషత్తు సంస్కారం కలిగి సర్వామునందు ఈశ్వరుని దర్శించేటువంటి ఆ సంస్కారం కలిగినటువంటి మహాత్ముడు వుడ్స్లో ఈశ్వరుని చూస్తాడు అంచేతనే ఇంది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని రామతీర్థ ఆయన గ్రంథానికి పేరు అల్లబెట్టాడు ఎందుకంటే ఆయనకి వుడ్స్ అంటే ఇష్టం చెట్ల మధ్యలో ప్రవేశించేప్పటికీ ప్రతి చెట్టునందు కూడా పరమేశ్వరుని యొక్క శక్తిని చూసి ఆహా ఈశ్వరుడు ఎంత అద్భుతంగా ఈ వుడ్స్లో ప్రకాశిస్తున్నాడు రా అని ఆయన దర్శించేవాడు అంచేతనే ఆయన పుస్తకానికి ఇన్ని వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని పేరు సో ఆ ఆత్మనిష్ట కలిగిన వాడు లేకపోతే సర్వమునందు ఈశ్వరుని దర్శించేవాడు వుడ్స్ని చూస్తే అలా చూస్తాడు ఇదే వుడ్స్ని ఒక కాంట్రాక్టర్ చూశాడు అనుకోండి కాంట్రాక్టర్ అంటే పర్టికులర్ కైండ్ ఆఫ్ కాంట్రాక్టర్ అన్ని రకాల కాంట్రాక్టర్ అని నా అభిప్రాయం కాదు ఎందుకంటే ఓసారి నేను ఎక్కడో అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అడవి జనులతోటి ఏమండి ఈ అడవి ఇలా పలసబడిపోతుంది చెట్లు మధ్యలో చాలా తగ్గిపోతున్నాయి ఇంత పలసగా ఉండే అడవి దట్టంగా ఉండాలి కదా అంటే వాళ్ళు ఏమని ఒకప్పుడు చాలా దట్టంగా ఉండేదండి మరి ఇప్పుడు ఇలా పలుసగా ఎందుకు అయిపోయింది మీరు కొట్టేస్తున్నారు చెట్లు అని అంచేతనేలా అయిపోయిందంటే వాళ్ళు చెప్పారు మేము కొట్టేయట్లేదండి కాంట్రాక్టర్స్ కొట్టేస్తున్నారండి అని ఇంకో మాట కూడా చెప్పారు హిందీలో ఏ కాంట్రాక్టర్స్ సే ఏ ఫారెస్ట్ బచిన హీ సత్తా చెప్పారు కాంట్రాక్టర్ అంటే చెట్లని ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి వాళ్ళతో కలిసి వాళ్ళు కలిసిపోయి దంతాలు గుర్చేసుకుని ఆ చెట్లను కొట్టేసి ఆ అడవి సంపదని వాళ్ళు నాశనం చేసేస్తారు ఎందుకంటే వాడికి ఆ చెట్లు చూసిన వెంటనే లంబరు దాని నుంచి గుడ్డు దాని నుంచి ఇంకా సిటీలో ఉడ్డుకి బోల్డంతా ఇవన్నీ గుర్తుకొచ్చి హీ ఇమాజిన్స్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్ దాంతో బోల్డ్ డబ్బు కనపడుతుంది కాబట్టి ఎవడి దృష్టి వాడితే అదే చెట్లు చూస్తే ఇంకొకటికి ఆ ఇక్కడికి పిక్నిక్ మనం వేసుకోవచ్చు అని ఇంకొకటికి అనిపిస్తుంది ఎవరి దృష్టి వాడితే ఈ రకమైన అందరికీ ఏదో దృష్టికోణం ఉంటుంది ఏ దృష్టి లేకుండా ఎవరో ఉండడు ఎందుకంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి మేఘాలని చెట్లని మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు వీటిని చూడకుండా జీవించేది లేదు కానీ ఆ చూడడంలో దాన్ని ఎలా చూస్తాము అంటే రంగుటబ్దాలు పెట్టుకుని చూస్తాం రాగద్వేషములోనే రంగుటబ్దాలు స్వార్థము ఈ దేహమే నేను ఈ దేహానికి భోగాలని సంపాదించి పెట్టడమే జీవితము యొక్క పురుషార్థము దీనికి భోగాలని సంపాదిస్తూ ఉండడం ఆ భోగాలను అనుభవిస్తూ ఉండటము ఇది జీవిత లక్ష్యము అనే ఒక అజ్ఞానాన్ని మనస్సులో నింపుకుని ఆ అజ్ఞాన దృష్టితో మీరు లోకాన్ని చూసినప్పుడు ఆ లోకంలో మీకు ఈశ్వరుడు దర్శనం ఎక్కడిస్తాడు ఈశ్వరుడు కనపడే పనే లేదు ఈశ్వరుడు కనపడాలంటే లోకంలో చాలా దానికి సంస్కారం బాగా మనం నింపుకోవాల్సి ఉంటుంది వీడికి లోకంలో ఈశ్వరుడు కనపడ్డు ఎవరో వచ్చి చెప్తారు ఈశ్వరుణ్ణి నీకు చూపిస్తాను అంటాడు చూపిస్తాను అంటే దిస్ పెలో ఇస్ రెడీ టు పే ప్రైస్ ఫర్ ఈశ్వర్ని చూపిస్తాం క్యాలిఫోర్నియాలో ఒకతను ఉన్నాడు అతను అంటాడు మీకు మీ పితరులను చూపిస్తాము పితరులంటే అన్సెస్టర్స్ని చూపిస్తాం దాంట్లో మీకు ఫైవ్ మినిట్స్ చూపిస్తే హండ్రెడ్ డాలర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తే హండ్రెడ్ డాలర్స్ సో మీరు త్రీ టైమ్స్ వస్తుంది మీరు టూ టైమ్స్ పే చేస్తే త్రీ టైమ్స్ లాభం వస్తుంది సో ఒక ఆయన వెళ్ళి వచ్చాడు వీళ్ళు అక్కడ ఏమిటి ఒక చీకటి గదిలోకి తీసుకెళ్తాడో అక్కడ లైట్ వేస్తాడు వేసి చుట్టూ తెరలో ఇప్పుడు పితరులను చూపించేప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు చీకటి గదిలను చూపించే సామర్థ్యాన్ని ఉన్నప్పుడు డైరెక్ట్గానే చూపించవచ్చు కదా సో ఆ పిత ఆ యాన్సెస్టర్ పేరు మీరు ఆ యాన్సిస్టర్ వస్తాడు ఆ యాన్సెస్టర్ కూర్చొని మీరు ఆ యాన్సెస్టర్తో మాట్లాడచ్చు ఫైవ్ మినిట్స్ డాలర్స్ పే చేసి దిస్ ఈజ్ ది స్టోరీ సో ఇది ఏమిటండి స్వామీజీ అని అడిగారు మీరు చెప్పండి you tell me why should i tell na chetha chepinche nannu badanam cheyadan tappisthe adaganda evato upakaram meer cheppandi what is it you tell me ante oka atan annadu i think there is some truth in it anna ante ne boyanam chestunnaga nenu molaga notu kurchuni boyanam chestunna swami ji what is your comment you have not said ante nenu cheptanu you are listening to vedanta since how long anadiga 5 6 years since you have thoroughly disappointed me in sir this is what i told What more వాట్ మోర్ విత్ అంటా కాబట్టి సో ఈ విధంగా అజ్ఞానముతోటి మనం జగత్తును చూస్తే ఆ జగత్తు మనకి మనం ఏమండి చూడండి ఓ ఒక న్యాయం ఒకటి ఉంది యూ విల్ సీ ఓన్లీ దట్ మచ్ విచ్ యూ నో మీకు ఎంత తెలుసో మీరు అంతే చూస్తారు మీకు పెసరంతా తెలిస్తే మీకు జగత్తులో పెసరంతే కనపడుతుంది మీకు అంతా తెలిస్తే అంతా కనపడుతుంది డాక్టరు శరీరాన్ని చూసి రోగనిదానం చేస్తాడు ఎందుకని అతనికి రోగం తెలుసు కాబట్టి రోగ నిదానం అదే శరీరాన్ని మామూలు సామాన్యుడు చూసినట్లయితే వాడికి రోగ చేయలేకపోతాడు కాబట్టి ఈశ్వర నిదానము అంటే ఈశ్వరుణ్ణి పసిగట్టటం అది అది వేదాంతుల యొక్క హక్కు అది ఉపనిషత్తును శ్రవణం చేసినట్లయితే ఈశ్వరుణ్ణి పసిగట్టేటువంటి ఆ శక్తి ఆ బుద్ధి జ్ఞానము మనిషికి దొరుకుతుంది కాబట్టి ఈ పంచాగ్ని విద్య చాలా గొప్ప ఉపాసన గొప్ప విషన్ ఇటీస్ సో ఈ పర్జన్యుడు ఉన్నాడు ఈ పర్జన్యుడు ద్వితీయ అగ్ని రెండవ అగ్ని సో ద్వితీయోగ్ని సంభవతి అక్కడ ప్రవేశించాడు ఇప్పుడు ఈ జీవుడు ఈ పర్జన్యుడు కూడా ఆ పురుషుడి నుంచే పురుషుడు అంటే పరమ పురుషుడు ఆ పరమాత్మ నుంచే ఈ సమస్త స్టేచస్ అన్నీ కూడా ఆవిర్భవించినవి ఓకే తస్మాత్ పర్జన్యాత్ ఓషధయ పృథివ్యాం సంభవంతి సో ఆ నుండి ఓషధులు పుట్టుతున్నవి ఓ పజన్య ఓషధయ పజన్య అయిన తర్వాత మంత్రంలో ఓషధయ అని ఉంది నుండి అని మనం తెచ్చిపెట్టుకోవాలి ఓషధయ ఓషధులు ఓషధి అంటే ఓషధి అర్థం మీకు ఇంతకు ముందు చెప్పాను నన్ను చెప్తా ఓషధి ఓషధి ధత్తే ఇత్యోషి ఓషధి ఓష అంటే ఓషదాహే నశింపజేస్తుంది దేన్ని ఓషధి దేన్ని నశింపజేస్తుంది అంటే శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ని నశింపజేస్తుంది ధత్తే గుణాన్ని ఆధారం చేస్తుంది ఇది భోజనం యోగ్యమైనటువంటి భోజనం చేసినట్లయితే ఆ భోజనం ద్వారా శరీరంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగిపోతాయి కొత్తగా న్యూట్రిషన్ వస్తుంది ఇప్పుడు ఎసిడిక్ పేషెంట్కి ఏమని చెప్తారంటే అప్పుడప్పుడు కొంచెం తింటూ ఉండమని ఎందుకంటే యాసిడ్ నిర్మాణం అవుతుంది స్టమక్లో ఇప్పుడు కొంత దానికి ఆహారం పారేస్తే ఆ యాసిడ్ సబ్సైడ్ అయ్యి అది కన్స్యూమ్ అవుతూ ఉంటుంది సో అలాగే డయాబెటీస్ పేషెంట్స్లో కూడా షుగర్ బాగా తగ్గిపోయింది అనుకోండి ఏదో కొంచెం ఆహారం వేసుకుంటే ఆ దోషాన్నది సెటరైట్ చేస్తుంది సో ఇది నేను ఉంటే మీకు దృష్టాంతం చెప్పాను ఈ విధంగానే మనం నిత్యం డయాబెటిక్ పేషెంటు ఎసిడిక్ పేషెంట్ కానక్కర్లేదు ఓకే ఎగ్జాంపుల్ కోసం అలా చెప్పా మనం చేసే భోజనం ద్వారా శరీరంలో ఉండేటువంటి దోషాలు కొన్ని ఎలిమినేట్ అవుతాయి సరైన భోజనం చేస్తే ఐస్ క్రీమ్లోనూ మరొకటి తింటే కాదు అవి తింటే ఆ దోషాలే చేరతాయి మళ్ళీ సో సరైనటువంటి యోగ్యమైన భోజనం చేసిన సందర్భంలో ఆ ఔషధి ఔషధినే భోజనం చేయాల్సి ఔషధీయందు అన్ని కరెక్ట్ ఎంజైమ్స్ అన్నీ ఉంటాయి మీరు ఈ పశువులు ఉన్నాయనుకోండి పశువు ఔషధుల్ని భక్షించి ఆ పశువు యొక్క దేహాన్ని ఉడికించి మనం తిన్నామనుకోండి ఆ ఔషధులలో ఉండేటువంటి ఎంజైమ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ కన్వర్ట్ అయిపోతాయి అవన్నీ కుక్ అవుతాయి ఆల్రెడీ పచ్చినం అయిపోతుంది పశుదేహంలో అప్పుడు అది భక్షించినప్పుడు ఈ ఆ ఎంజైమ్స్ మనకి ప్యూర్ స్టేట్లో లభించవు అవి ఆ వాటిలో అప్పుడే ఎంజైమ్ రియాక్షన్స్ అయిపోయి కొంచెం మార్పు వచ్చినటువంటి ఎంజైమ్స్ మనకి లభిస్తాయి సైటోక్రోమ్ పి అనో ఎంజాయి ఒకటి దాన్ని మనసులో పెట్టుకుని నేను అలా అంటున్నా సైటోక్రోమ్ పి అని అంటారు చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్ ఫర్ బ్లడ్ ప్యూరిటీకి దానికి ఏదో నేను ఇంకే సూపర్ఫిషియల్గా చెప్పగలను కదా నాకు వివరంగా నాకు తెలీదు సో ఆ ఎంజైమ్ ఔషధంలో ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్లో ఉంటుంది ముఖ్యంగా వెజి లీఫీ వెజిటబుల్స్లో బాగా దండీగా ఉంటుంది దీన్ని పశువులు భక్షించినప్పుడు పశువుల యొక్క దేహంలో ఆ సైటోక్రోమ్ పీ ఇట్ అండర్గోసే స్మాల్ చేంజ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అంటారు యువీ యువీ లైట్ అబ్సార్ప్షను ఆ సైటోక్రోమ్ పీ ఇట్ అబ్జార్బ్స ఫోర్ ఫిఫ్టీ అది పశువుల దేహంలోకి వచ్చేప్పటికి మార్పు వచ్చి దట్ అబ్సార్ప్షన్ చేంజెస్ టు ఫోర్ సో సైటోక్రోమ్ పీ ఫోర్ ఫిఫ్టీ ఈజ్ గుడ్ ఎన్జైన్ సైటోక్రోమ్ పీ ఫోర్ ఫార్టీ ఎయిట్ టాక్సిక్ ఎన్జైన్ and that's why non vegetarian food thini vallu they are susceptible to certain other diseases which we don't get idi meeku vegetarianism yokka manchi lakshanam teliyadante you have to go to california endukante vallu vada california is a vegetarian state vallu vegetarianism ante chaala ishtaru berkeley university lo naku akada berkeley university ki vellanu nannunna అక్కడ అన్ని ఇండియన్ రెస్టారెంట్సే అన్ని కోమల్ విలాస్ ఈ ఉడిపి రెస్టారెంట్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇండియన్ రెస్టారెంట్ ఎందుకండి వీడి దూరం అని అడిగితే ఇదంతా వెజిటేరియన్ స్టేట్ అండి ఇది ముఖ్యంగా బెర్కీ యూనివర్సిటీ ఇస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రెవల్యూషన్ వెజిటేరియన్ రెవల్యూషన్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్లో సగం మంది వెజిటేరియన్స్ హాలీవుడ్లో సగం మంది సినిమా వాళ్ళందరూ వెజిటేరియన్స్ అంచేత మరి వెజిటేరియన్ అంటే మన ఇండియన్ రెస్టారెంటే కదా వెజిటేరియనిజం అంటే ఇట్స్ ఏ కల్చర్ <Sanye> vegetarianism వెజిటేరియనిజం అనేది సడన్గా నాలుగు బియ్యమును వరి గోధుమలో తీసుకొచ్చేసి ఆకుకూరలోనూ మిగతా నాలుగు కూరలు తీసుకొస్తే వెజిటేరియనిజం అయిపోతుంది కల్చర్ ఇటీస్ ఎందుకంటే వాళ్ళకి వెజిటేరియన్ డిష్ అనేది వస్తే ఎలా తయారు చేయాలో తెలియదు వెజిటేరియన్ ఫుడ్ అని అడిగితే వాడు ఏమిస్తారంటే నాలుగు ఆకులు అలములు తీసుకొచ్చి వాళ్ళు ముందు పెడతారు ఇదిలో వెజిటేరియన్ ఫుడ్ వాడికి అదే తెలుసు కాదు మోర్ దాల్ దట్ టోఫూ ఈజ్ ది ఆల్ దట్ కి నోస్ మోర్ దాన్ దట్ ఈ అదనో అయిన థింగ్ అదే మన వాళ్ళకి అప్పచెప్పండి వెజిటేరియన్ ఫుడ్ అని ఎన్ని వెరైటీ చేస్తారు ఏ సంగతి ఇట్స్ ఎ గ్రేట్ కల్చర్ సో ఎనీవే సో ఓషధయ ఫుడ్ ఈజ్ వెజిటేరియన్ ఓషధులు ఆ ఓషధులు దత్తే దోషాన్ని నశింపజేసి గుణాన్ని ఆధానం చేస్తే శరీరానికి పుష్టిని న్యూట్రియంట్స్ని మనకి సప్లై చేస్తూ ఉంటాయి అది ఓషధయ ఇంకా ఓషధి శబ్దానికి మరో డెఫినేషన్ ఇచ్చారు అమరని ఘంటూలో ఓషధయ అంటే ఒక పంట పండి ఆ మొక్క చచ్చిపోతుంది దానికి ఓషధి పేరు వరి అలాంటిదే గోధుమ అరటి కూడా ఓషధే అలాగే తోటకూర ఉందనుకోండి తోటకూర దాన్ని పీకేసి తరిగేసి తినేయడమే అయితే తలలు తుపి చేస్తే మళ్ళీ వస్తుంది దట్ ఆఫ్ ఈజ్ పాసిబుల్ కానీ అలాగే మీరు ఎక్కువ సార్లు కుదరదు తోటకూర తర్వాత గోంగూర ఇవన్నీ మొక్కలు పీకేసి అమ్మేస్తారు అలా కాకుండా మీరు ఆకులు గోంగూర ఆకులు తుంపుకుని కూర చేసుకున్నారను పులుసు చేసుకున్నారనుకోండి మళ్ళీ వస్తాయి ఆకులు ఏదో టూ టైమ్స్ త్రీ టైమ్స్ వస్తాయి మహా వస్తే అక్కడికే అది దాని సారం అయిపోయింది ఇంకా తర్వాత బాగుండదు అది బెస్ట్ ఒక్క పంటతో ఆఖరది దీనికి ఓషధులు అనిపారు మావిడి ఈ ఔషధి కాదు అంటే అయితే మనకి స్టేపుల్ ఫుడ్లో ఔషధులే ఉంటాయి ఒక్క పంటకు ఆఖరం టొమాటో అంతే వంకాయ అంతే ఆ పంటతో అది ఆఖరం ఈ ఔషధులు ప్రధానమైనటువంటి ఆహారం మిగతా అన్నీ సో ఔషధులని పూజిస్తే మనకి ఏ అనారోగ్యం చేయదు అండి చేతనే ఇప్పటికి కూడా పెసల్ని నానబెట్టి ఆ అంకురం వచ్చిన తర్వాత ఇదంతా పోస్ట్ మోడర్నిజం మోడర్నిజం జంక్ ఫుడ్ అని పేరు ఇవన్నీ కూడా మోడర్నిజం పోస్ట్ మోడర్నిజం ఇవన్నీ కూడా రాంగ్ అని నిరూపణ అయిపోయి వీఆర్ ఇన్ పోస్ట్ మోడర్న్జం వేదాంతం పోస్ట్ మోడర్నిజం అనమాట ఎనీవే సో ఔషధయ పృథివీయా పృథివీ లోకమునందు అంటే నేల ఎందు చక్కటి ఔషధ రూపంగా మనకి ఆహారం ఉంటుంది ఆ ఆహారంలో ఈ జీవుడు ప్రవేశిస్తాడు ఈ ఓషధులన్నీ కూడా పరమ పురుషుల నుంచే ఆవిర్భవించాయి సో ఓషధయ పృథివ్యాం సంభవంతి పృథివ్యాం పృథివీ ఎందు అని ఉంది అక్కడ సంభవంతి పుట్టి పెరుగుతాయి అని మీరు యాడ్ చేసుకోవాలి తర్వాత తర్వాతే ఉంది పుమాన్ రేతస్సి అని ఉంది ఓషధుల నుండి పురుషుడు వస్తాడు అది చెప్తున్నారు ఓషధిభ్య పురుషాగ్నౌహుతాభ్య భూతాభ్యుమాన్ అగ్ని వీడు పుమాన్ అగ్ని ఇది కూడా అగ్ని ఓషధులు కూడా ఒక అగ్ని పృథివి ఒక అగ్ని దానికి మళ్ళీ సమిధులు ఆ వ్యవస్థంతా ఉంటుంది పంజాగ్ని విద్యలో విస్తారంగా ఉంటుంది మెటఫర్ ఏ కంప్లీట్ మెటఫర్ సరే ఇక్కడ ఊరికే సింపుల్ గా చెప్తున్నారు పురుషాగ్ని పురుషుడే అగ్ని ఈ పురుషుడే అగ్ని అంటే ఔషధులే పురుషుడవుతాడు మీరు గమనించండి ఈ బాడీ ఇట్ ఈస్ ది ఫుడ్ బాడీ ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ దాట్ మనం తీసుకున్నటువంటి ఆహారమే దేహం అవుతుంది సో స్వామీజీ చెప్తూ ఉంటారు సప్త సప్త వడాయి అంటారు ఏడు వడలు వీడు ఏడు వడలు పూజిస్తాడు మూడు వడలో నాలుగు వడలో అప్పటికే ఎక్కువ ఏడు వడలు పూజిస్తాడు సప్త వడాయి ఏడు వడలు భుజిస్తే ఈ వడలన్నీ అవైపోతాయి మన శరీరంలో వడల అవరూపంగా నిలిచి ఉంటాయి ఇక్కడ అక్కడ నడువు దగ్గర ముఖ్యంగా దే అపియర్ యాజ్ వడల రూపంగా అలాగే ఉంటాయి ఇక్కడ వడలు అమెరికాలో డోనట్స్ అంటాం అక్కడ డోనట్స్ మీద డోనట్స్ తింటుంటాయి ఆ డోనట్స్ ఎక్కడికి పోతాయి ఎక్కడికి పో శరీరంలో డోనట్స్ అలా నిర్మాణం అయి ఉంటాయని అభిప్రాయం సో సో ఫుడ్ బాడీ ఇట్ ఈస్ ది ఫుడ్ బాడీ ఏ టు జీ ఇట్ ఈస్ ఫుడ్ బాడీ దీనికి ఫుడ్ నేను నేనని అనుకోవడమే కానీ దీంట్లో నేనేమీ లేదు అంత ఫుడ్ బాడీయే ఇప్పుడు నేను అని మొట్టమొదట ఎప్పుడు అనుకున్నాడు చెప్పండి వాడి వై వాడి జీవితంలో నేను అనే భావన మొట్టమొదటి ఎప్పుడొచ్చింది ఏమో చెప్పడం కష్టం రెండో ఏటో మూడో ఏటో వచ్చింది అనుకోండి మూడో ఏటో నాలుగో ఏటో వచ్చింది అప్పుడు వాడి వాడి వై వాడి బరువు ఎంత మూడు కేజీలు నాలుగు కేజీలు బరువు అవునండి ఇప్పుడు హండ్రెడ్ అండ్ టెన్ కేజీస్ ఉన్నాడు ఇప్పుడు ఈ ఎడిషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఫుడ్ ఫుడ్ బాడీ కాబట్టి వీడు నేను ఏదో ఖచ్చితంగా తెలిస్తే ఇది ఆ ఫోర్ కేజీసే నేను అనాల్సి ఉంటుంది అప్పుడు నేను బిగినైంది కనుక ఈ మరి నైంటీ సిక్స్లో అయితే హండ్రెడ్ అండ్ సిక్స్ కేజీస్ దీన్ని నేనంటాడేమిటి ఇదంతా బయట నుంచి వచ్చిందే పోతే ఇంకా ఆ ఫోర్ కేజీస్ మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటారు అది బయట నుంచి వచ్చింది ఫుడ్ బాడీ అండి ఏ టు జీ ఇట్ ఈస్ ఫుడ్ బాడీ అం చేతనే ఓషధిభ్యహ పురుష అగ్ని ఆ అగ్ని నుంచి పుట్టినది ఈ ఓషధులనే పురుషుడుగా ఎలా అయినా పురుషాగ్నం హుతాభ్య వీడు పురుషుడే అగ్ని వీడు ఈ ఔషధులని హోమం చేస్తూ ఉంటాడు హోమం చేయడం అంటే ఇది అగ్ని అండి స్టమక్ ఈజ్ ఏ ఫైర్ డైజెస్టివ్ ఫైర్లో పారేస్తూ ఉంటాడు ఈ సవిధానం అన్నింటి నేను వంకాయలు బీరకాయలు టొమాటోలు అన్నీ కూడా ఈ హోమం చేసేస్తూ ఉంటాడు వీడు హోమం అని తెలుసుకుని హోమం చేస్తే వాడు వైదికుడు మామూలుగా భోజనం చేసేస్తూ ఉంటే అది కొద్ది అని చెప్పిన ప్రాణాయస్వాహ అపానాయ స్వాహ ధ్యానాయస్వాహ ఓ బ్రహ్మచారి బ్రహ్మచారి అని అంటూ మామూలుగా మాట ఒక బ్రహ్మచారి సంధ్యావందనాన్ని చెప్పినప్పుడు మామూలుగా ఉపనయనం చేసినప్పుడు ఆ భోజనం దగ్గర ఎమయ్యా ఈ రాహుతులు నోట్లో వేసుకునేప్పుడు స్వాహా చెప్పి వేసుకోవాలి అని ఆ పురోహితుడు చెప్పాడు ఆ బ్రహ్మచారి ఎప్పుడు సంజావతనం అవి చేసిన కాదు ఊరికే ఉపనయనం దగ్గర చెప్పాడు అనమాట చెప్పే వీడు ప్రాణాయ స్వాహా నోట్లో వేసుకున్నాడు ప్రాణాయస్వాహా నోట్లో వేసుకున్నాడు అయిపోయింది ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు బీటెక్కో ఏదో చదివిన బ్రహ్మచారి అమెరికా వెళ్ళిపోయాడు అమెరికాలో ఎంఎస్ ఏదో పిహెచ్డీ చేశాడు పెద్ద ఉద్యోగం సంపాదించాడు పెళ్లి చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు చాలామంది రారు అక్కడే పెళ్ళి ఆడతారు దాని పెళ్ళి ఆడటం బాబు ఇక్కడ దాకా అక్కర్లేదు అక్కడ కావాల్సి సో ఇక్కడికి వచ్చి ఇతరకు వచ్చిన పెద్దల మతం విని ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లిలో ఓ హోమ చిన్న వైదిక కుటుంబం అవుది వీటి హోమ చేయని ఆ నెయ్యి చేతిలోకి తీసుకుని అగ్ని స్వాహ అదే అంటాడు పురోహితుడు అగ్ని వెలుగుతూ ఉంటుంది వీడికి ఇవన్నీ తెలుసు స్వాహాయే తెలుసు అన్నీ నోట్లో వచ్చాను ఈ బ్రహ్మచారి అంటే అవును అరోహితులు అయ్యో నోట్లో కదా అవుడు అగ్ని వయ అంటే వీడు కోరుత వీడు వీడు బ్రహ్మచారి సో ఆ మొత్తానికి హోమం భోజనం కూడా హోమమే ప్రాణాయ ఆహుతులు ప్రాణాయస్వాహ పానాయస్వాహ పురుషాగ్నౌ హుతాభ్య పురుషుడు అనే అగ్ని ఎందు హోమము చేయబడిన ఓషధుల చేత ఈ ఓషధులు ఉపాదాన భూతాభ్య వీడి దేహానికి దేహంలో ఉండే ప్రతి కణానికి ప్రతి అవయవానికి రక్తానికి కూడా మెటీరియల్ ఏమిటండి ఉపాదానం అంటే మెటీరియల్ వాట్ ఈజ్ ది మెటీరియల్ ఫుడ్ ఫుడ్ ఈజ్ ది మెటీరియల్ ఉపాదాన భూతాభ్య ఆహారమే ఈ అవయవాల కింద మారుతుంది ఇప్పుడు లివర్ ఏమిటండి ఫుడ్ హార్ట్ ఫుడ్ బోన్స్ ఫుడ్ స్టెమ్ సెల్స్ అంటారు మీరు వినే ఉంటారు అంటే స్టెమ్ సెల్స్ అంటే ఫుడ్ నుంచే వస్తాయి ఆ సెల్స్ దే కెన్ దే బికమ్ ఆల్ ది డిఫరెంట్ ఆర్గన్స్ సెల్ పూర్తిగా డెవలప్ అయితే డిస్టింక్షన్ వచ్చేస్తుంది ఈ సెల్ వేరు ఆ సెల్ వేరు ఆ సెల్ వేరే అని ఆ పూర్తి డెవలప్ అవ్వడానికి ముందుండే స్టెమ్ సెల్స్ దే ఆర్ కామన్ ఫర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీ ఆర్గన్స్కి దే ఆర్ ది కామన్ సెల్స్ వాటిని స్టెమ్ సెల్స్ అంటారు ఈ మధ్యన ప్రపంచంలో ఈ స్టెమ్ సెల్స్ మీద బాగా రీసెర్చ్ చేస్తున్నారు వస్తు సో ది పాయింట్ ఈజ్ ఉపాదాన భూతాభ్య ఈ ఔషధులే శరీరం లోపల ఉండే వివిధ భాగములుగా మీరు తినే అన్నమే గుండెకాయ అదే ముక్కు అదే చెవి ఉపాదానము ఫుడ్ బాడీ అని ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ బాడీ ఈజ్ ది ఫుడ్ బాడీ సో ఫుడ్ ఫుడ్ బాడీ ఫుడ్ యొక్క వికారము అంటే ది ది మాడిఫికేషన్ ఆఫ్ ఫుడ్ ఫుడ్డే అలా మాడిఫై అయ్యి ఇగో మాంసం కింద మధ్య కింద ఉంది ఫుడ్డే మనం కంచంలో ఉంటే ఫుడ్ అంటాం నోట్లోకి వెళ్ళిపోతే నేను అంటాం హౌ యూ కెన్ సే నేను యూ కెనాట్ సే నేను విత్ రిఫరెన్స్ టు ది బాడీ అన్లస్ యూ ఫాల్స్ ఐడెంటిఫై విత్ ఎనీవే సో ఈ రకంగా ఐడెంటిఫై అయి ఉన్నాడు వీడు ఈ పురుషాగ్నిందు హోమము చేయబడినటువంటి ఔషధుల నుండి ఈ పురుషుని యొక్క దేహము నిర్మాణమైనది ఈ పురుష దేహము వీడు పుమాన్ అగ్ని ఇక్కడ పురుష శబ్దానికి పుమాన్ అని అర్థం ఇక్కడ మేల్ అని అర్థం ఈ కాంటెక్స్ట్లో ఇంకెక్కడా మేల్ అని ఉండదు జెండర్ డిఫరెన్స్ ఎక్కడా ఉండదు ఎక్కడ మటుకు జెండర్ డిఫరెన్సే ఉంటుంది పుమానగ్ని తర్వాత రేతస్సించీ యోషితాయా యోషితి యోషాగ్నౌ స్త్రియామితి రేతస్సించతితి సో హీ ఇంట్రిగ్నేట్స్ ద ఉ ఉమన్ యోషితాయాం యోషితాయాం అన్నది అది వేదిక యూసేజ్ రెగ్యు రెగ్యులర్ సంస్క్రిట్లో యోషితి అని ఉంటుంది యోషిత్ శబ్దం రమాయాం కాదు అది యోషిత కాదు కానీ వేదిక యూసేజ్ యోషితాయాం లైక్ రమాయాం బట్ మన రెగ్యులర్ యూసేజ్ అలా ఉండదు యోషిత్ యోషితి అని చేతను రెగ్యులర్ యూసేజ్లోకి మార్చారు మార్చిన తర్వాత ఇది అగ్ని యోషాగ్ని యోష యోషా అనే అగ్ని ప్రతిది అగ్నే కదా పువాన్ అగ్ని యోషా అగ్ని ఆ యోషాగ్నియందు ఇక్కడ ఈ వీడు ఈ జీవుడు ప్రవేశిస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రియా స్త్రీయందు స్త్రీ గర్భం నుండు ప్రవేశిస్తాడు అనర్థం ఏం క్రమేణ బహ్వీ బహ్వ్య ప్రజా బ్రాహ్మణాద్యా పురుషాత్ పరస్మాత్ సంప్రసూతా సముత్పన్నాం క్రమేణ ఇంతవరకు చెప్పిన క్రమంలో బహ్వీ ప్రజా సకల ప్రాణులు అనేక ప్రాణులు బఫ్వీ ద్వితీయ అక్కడ ప్రథమ ఉండాలి అంచేత బహ్య అని మార్చుకోవాలి సో అనేక ప్రాణులు ప్రాణులంటే ఇక్కడ మన దగ్గరకు వచ్చేప్పటికి మానవుల దగ్గర కాంబినేషను మానవులు మానవులు అనేప్పటికీ మళ్ళీ మన మానవ సమాజంలో అనేక క్యాస్ట్ డిఫరెన్సెస్ మనం పెట్టుకుని ఉంటాము బ్రాహ్మణాద్యా బట్ వన్ ఫ్యాక్టరీ మెయిన్స్ సత్ పురుషాత్ప్ర సంప్రసూతా పరస్మాత్ పురుషాత్ సో ప్రస్తుతానికి ఈ స్త్రీ నుంచి ఈ పురుషుడి నుంచి పుట్టినట్టుగా అనిపించిన వాస్తవంలో వీడు ఆ ద్విలోకం నుంచి ప్రారంభించి ఇన్ని స్టేజెస్ నడిపించుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఈ పురుషుడు ఈ స్త్రీ ఈ భార్యాభర్త ఉన్నారే దే ఆర్ నథింగ్ బట్ టూ స్టేజెస్ ఆ జీవుని యొక్క యాత్రలో టూ స్టేజెస్ ఇప్పుడు సపోజ్ నేను ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాననుకోండి ఇప్పుడు నేను మద్రాసీనా లేకపోతే నార్త్ ఇండియన్నా యు గనాట్ సే దాట్ జస్ట్ బికాజ్ యూ హ్యావ్ పాసివ్ త్రూ యర్ రీజియన్ యూ కెనాట్ పుట్ ది స్టాంప్ ఆఫ్ దట్ రీజన్ బిహార్ కుండగా వస్తుంది రైలు So he is బిహారీ You cannot say that. Bengal ఉండగా రైలు వస్తే he is Bengali. You cannot say that. జస్ట్ వన్ స్టేజ్ మరి అటువంటిప్పుడు ఒక ప్రాణి వీడి పురుష దేహంలో ప్రవేశించి ఆ సృష్టి క్రమంలో భాగంగా ఆ యూనివర్సల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఏదైతే కలదో దాంట్లో భాగంగా ఓ దేహంలో ప్రవేశించాడు ఆ ప్రాణి వీడిని అడిగి వాడు ప్రవేశించలేదు వీడు చెప్పిన వీడి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాడు ప్రవేశించలేదు యూనివర్సల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో భాగంగా అయింది ప్రవేశించి అక్కడి నుంచే స్త్రీ గర్భంలో ప్రవేశించాడు స్త్రీ గర్భం నుంచి జన్మ చెంది శిశువుగా పెద్దవాడు అవుతున్నాడు ఇప్పుడు దీంట్లో ఇంకే టెంపరీగా నేను తండ్రిని ఆమె తల్లి అని అనుకోవడమే కానీ వాస్తవంగా ద తండ్రి అనేటువంటి ఏ వ్యవస్థ ఈ ఊరికే ఒక లోక వ్యవహారం కోసం పెట్టుకున్నదే కానీ దీనికి వస్తుస్థితికి సంబంధం ఏం లేదు అంచేతనే మహాత్ముడు కాతే కాంతా కస్తే పుత్ర అని ఈ ఇదంతా ఊరికే వ్యవహారం కోసం ఏదో మనం అనుకున్న వ్యవహారం కోసం పెట్టిందే తప్పిస్తే అదర్వైజ్ తండ్రి అన్నది ఇట్స్ నాట్ అన్ అబ్సల్యూట్ ట్రూత్ ఇట్స్ ఏ స్టేజ్ నిజానికి తండ్రి అని అనాల్సి వస్తే జనక అని ద్యులోకం జనక సోమోజనక మేఘోజనక ఔషధయ జనక పృథివీ జనక పురుషోజనక స్త్రీ జనక ఎన్ని జనకహాలయ్యారో చూడండి ఈ జనక పోయి మళ్ళీ ఇంకో జనకాల వస్తున్న తర్వాత ఈ యాత్ర కొనసాగుతూ ఉంటుంది కాబట్టి పంచాగ్ఞ విద్య యొక్క ప్రధాన ఇంకో ప్రధానమైన సందేశం కరాలదే అని అన్నానే అదేమిటంటే ఈ పితాపుత్రుల సంబంధం అనేది ఏదైతే కలదో దీన్ని ఒక డ్యూటీగా మనం తీసుకోవాలి నేను ఆ సంబంధాన్ని నేను నిరాకరిస్తున్నానో లేకపోతే తీసి పారేస్తున్నానో మీరు అనుకోద్దు కానీ రియాలిటీ చర్చిస్తున్నాము అది ఒక మనం అనుకుని నేను తండ్రి నేను ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేటంత వరకు ఉపయోగపడుతుంది తప్పిస్తే అందుకు మించి దాన్ని బాగా పట్టించుకుని తద్వారా ఇమోషనల్ ప్రాబ్లమ్స్లో దిగిపోయి అలా ఇబ్బంది పడడంలో ఏమీ ఏమీ లాజిక్ ఏమీ లేదు అని పంచాగ్ని విద్యలో బాగా నిరూపిస్తారు ఇదంతా కూడా నేను అదేదో గుర్తుండి మీకు ఈ మాటలు అన్నాను ప్రస్తుతానికి ఇక్కడ పాయింట్ ఏమిటంటే సర్వ మాత్రమే కాక సర్వ ప్రాణులు కూడా ఆ పరమేశ్వరు అక్షరాత్ పురుషాత్ సంప్రసూతా సముత్పన్నా సర్వప్రాణులకు తండ్రి అధ్యతనే దేర్ వన్ ఫాదర్ దట్ ఫాదర్ ఈజ్ ఆల్సో మదర్ త్లమేవ మాతా చె పితా త్లమేవ మళ్ళీ ఇంటర్నల్గా మళ్ళీ ఇక్కడికి ఇక్కడో ఫాదరు ఇక్కడికిక్కడో మదరు ఇదంతా ఊరికే మనం కల్పించుకున్నది వస్తుస్థితి ఏమనగా దర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాదర్ అండ్ దట్ ఫాదర్ ఈజ్ ఆల్సో మదర్ అండ్ త్వమేవ మాతాచ పితాత్మేవ అన్ని ప్రాణులకు ఆయనే ఫాదర్ ఆ పరమేశ్వరుడే ఫాదర్ ఆ పరమేశ్వరుడే ఈ సమస్త లోకముల రూపంగా మన ముందు ప్రకటన ఉన్నారు అది ఈ ఈ సెక్షన్ యొక్క సందేశం విల్ కమ్ బ్యాక్ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంతి హరి ఓం శ్రీగిరికిశో నమ హ్రీకృష్ణార్పణమస్తు నైకు చిజీగృతాగా వినపడుతుందండి ఓకే